అవి బ్రహ్మమే అవి ఉన్నాయి కానీ భ్రమాజన్య జ్ఞానం చేత అంటే కదిలే దానిని దృష్టితో చూడటం చేత బ్రహ్మ బదులు బొమ్మగా కనబడింది అంతే సింపుల్ యాజ్ బ్రహ్మముగా కనబడవలసినటువంటి వాడు బొమ్మగా కనబడ్డాడు ఆ బొమ్మ కొమ్మగా మారింది ఆ కొమ్మ సొమ్ముగా మారింది ఆ సొమ్ము ఒమ్ముగా మారింది చూసుకోండి ఒకసారి మన జీవితం ఎట్లా జరిగిపోతుందో ఎట్లా కిందకి జీవభావంలోకి ఎట్లా జారిపోతున్నాయి తనకు తెలిసిన బొమ్మలు ఇందులో ఉంటాయి ఆ తనకు తెలిసిన బొమ్మలతో పోల్చుకుంటూ ఉంటారు ప్రతి దాన్ని ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈశ్వరుడు తాను ఉండాలి అంతే ఆయన ఉండవలసిన ఉన్నట్టుగా ఉండకూడదు ప్రతి వాడిలో ఉన్నటువంటి పెద్ద చిక్కు ఇదే ఈశ్వరుడు ఎలా ఉండాలయ్యా ఆయనట్టాడు అట్టా ఉండాలి ఆయన నాలుగు చేతులతో ఊహించాడు అనుకోండి ఆయనకు నాలుగు చేతులు ఉండాలి ఆయన పద్దెనిమిది చేతులతో ఊహించాడు అనుకోండి పద్దెనిమిది చేతులు ఉండాలి ఆయన మామూలుగా ఉండకూడదు ప్రకాశంగా అసలు ఊహించని ఊహించడు వీడు ఎందుకని వీడు ఊహలో ప్రకాశమే లేదు కాబట్టి ఎంతసేపు సాకార సగుణ పద్ధతిగా చూసినప్పుడు ఇలా ఆయన కొన్ని బొమ్మలు ప్రతి మానవుడు ప్రతి భక్తుడు ప్రతి వాడు కూడా గురువు ఇలా ఉండాలి ఈశ్వరుడు అలా ఉండాలి గురువు గారు అంటే ఇలాగే ఉండాలి ఇలా రకరకాల ఆలోచనలు ఇందులో బొమ్మలు ఉంటాయండి ఈ బొమ్మలతో పోల్చుకుంటూ ఉంటాడు ఏ బొమ్మలతో మ్యాచ్ అయితే అలా దానికి అటాచ్ అయిపోతాడంటే వేరేం ఆ ఈయనే నాకు దేవుడు ఈయనే నాకు గురువు ఇలా అటాచ్ అయిపోతాడు అయిన తర్వాత ఏమైంది బొమ్మ కాస్తా కొమ్మ అయింది కొమ్మ కాస్త సొమ్ము అయింది సొమ్ము కాస్త ఇది పతనమయ్యే పద్ధతి కొమ్మ అంటే ప్రకృతి గుర్తుపెట్టుకోండి కొమ్మ అంటే నానార్థాలు చాలా ఉన్నాయి స్త్రీ అని కూడా అర్థం కొమ్మ అంటే ప్రకృతి ఎప్పుడైతే ఒక బొమ్మకు నువ్వు అటాచ్ అయ్యావో వెంటనే ఆ బొమ్మకు సంబంధించిన గుణాలు క్రియలు నామాలు రూపాలు నటనాలు అన్నీ వెంటనే నీ మనసు పుష్ చేస్తుంది అన్నమాట మీరు కంప్యూటర్ లాగానే ఇది కూడా వాడు అడిగారు వాడు అడిగితే అదేదో చూపిస్తుంది ర్యాండమైజ్డ్గా చూపిస్తుంది ఆ ర్యాండమైజ్డ్ గా చూపెట్టగానే ఆ కరెక్ట్ ఇది కరెక్ట్ అని క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని పుష్ చేసేస్తుంది ఆడియో వీడియోలతో సహా ప్రపంచంలో దాని గురించి ఎవడెవడేమనుకుంటున్నాడో మొత్తం పుష్ చేసేస్తుంది ఇది త్రిగుణాత్మకమైన ప్రపంచం నీ లోపలే ఉంటది ఇది ఇది కూడా నువ్వు నీ మె నీ మెదడు కూడా ఇలాగే పనిచేస్తుంది తక్కువనే దాని ఆ డేటా పుష్ చేసేస్తుంది చేసేయగానే ఏమైపోయావు ఇప్పుడు ఈ కొమ్మల జోలుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కొమ్మల జోలు నుంచి దాంట్లో నేను పొందాలి సొమ్ము అంటే నీది అయింది ఏదైతే ఉందో అది సొమ్ము గుర్తుపెట్టుకోండి నీది కానిది సొమ్ము కాదు నీకు నీ సంపదగా దాన్ని మార్చుకోవడానికి నీది చేసుకోవడానికి ప్రయత్నించేస్తావు వెంటనే అక్కడ ప్రియమోద్రమోదాలు మోహభ్రాంతి వచ్చేస్తుంది అంతే అది ప్రయత్నం చేస్తాడు తనదిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చేయగానే వెంటనే వమ్మైపోతాడు వమ్మైపోవడం అంటే వాడి విజ్ఞానం అజ్ఞానంగా మారిపోతుంది మోహంగా మారిపోతుంది తరలి శోకమాత్మవిత్ ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఆత్మవిదుడైన వాడే శోకాన్ని ధరిస్తాడు అత్యంతిక దుఃఖరాహిత్యం ఆత్మవిద్య వల్ల మాత్రమే సాధ్యం తరతి శోకమాత్మవిత్ అందుకని అక్కడి నుంచి బ్రహ్మ దగ్గర నుంచి ఈ ఒమ్ముదాకా పడిపోకూడదు అనమాట ఎలా అయితే గంగాదేవి విష్ణుపాదోద్భవ గంగ నుంచి వివేక భ్రష్ట సంపాతముల్ అని అక్కడ నుంచి ఇక్కడ పాతాళం దాకా పడిందటావిడ పడటం మొదలు పెడితే ఎక్కడ విష్ణు వైకుంఠం ఎక్కడ విష్ణుపాదోద్భవం అక్కడ పుట్టింది ఆవిడ అక్కడ పుట్టిన ఆవిడ ఎక్కడికి చేరింది అంటే ఆఖరికి పాతాళానికి చేరింది అలా వివేక భ్రష్టత ఏర్పడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కదిలే దాని మీద దృష్టి పెడితే ఆ గంగానది అయితే పాతాళానికి చేరి అలాగే మనం కూడా బ్రహ్మ దగ్గర నుంచి ఒమ్ముదాగా చేరిపోతున్నాం ప్రతి ఆలోచనలో ప్రతి మాటలో ప్రతి చేతలో ఉన్నదంతా బ్రహ్మమే అన్న చోట నిలకడ చెందిన వాడు వాడు సత్స్వరూపం చదవ ఇంద్రియములు కర్మరంగములో చిరించుచున్నవే గాని తాను అచలసత్తా స్వరూపమని అనుభవములకు అందు అచల సత్తా ఇది గుర్తుపెట్టుకోవాలి తనెవరు అచల సత్తాస్వరూపుడు సత్తా అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ మాట ఇప్పటి వాడలేదండి ఈ సత్తా అన్న పదాన్ని ఇప్పుడే వాడారు ఇరవై శ్లోకం దగ్గర దగ్గరకు వచ్చేటప్పటికి సత్తా అన్న శబ్దాన్ని వాడుతున్నారు కారణం ఏమిటి సత్తా అన్నప్పుడు ఆ శక్తి అనే వ్యాపారం లేదు భక్తి శక్తిలో వ్యాపారం ఉంటుందండి రక్తి భక్తిలో సంగతి చెప్పే పని లేదు అది ఎట్లాగు గుణత్రయ సంయోజనం అది ఎట్లాగు విషయ సంయోజనం ఎదిగాం భక్తి శక్తిలోకి వచ్చాం వచ్చినా కూడా నిర్వ్యాపారం అవలంబనం అవ్యభిచారిణి భక్తి రీత్యతే అంటాం భక్తి సూత్రాలు చెప్పాడు భక్తి ఎలా